రెండు వందల ఎనభై మూడు మనడెన్నడు శరీరి దుర్మాన బోధితుడుగాన పంచభూత వికారంబులు పంచేంద్రియములు పంచ మహాపాత కములకును పంచి వేసినవి గానా త్రైగుణ్య వికారంబులు త్రైగుణ్యపుతనువులు శ్రీ గురుడగూ ్రీ వేంకటపతి భోగయోగ్య